ఏటిబిడ్డగంటివమ్మ యశోదమ్మ గాటపు దేవతలెల్లా కాచుకున్నారితని చెక్కుమీటి పాలువోయేరి నోరుదరచితే పక్కునను బొడూపి బ్రహ్మాండాలు అక్కున నలముకొంటే నంగజ తాపము మోచే మక్కువకు వెరతుము మాయపు బాలునికి పొత్తులలో నుండగానే భుజాలు నాలుగుతోచే ఇత్తల బాలునికేవి ఇటువంటివి ఎత్తుకొన్న వేకమై ఎవ్వరికి వసగాడు హత్తిచూడవెరతుమీ ఆరడి బాలునికి తేరి వీని తోడి ముద్దు దేవలోకము పనులు మీరి ఏవి చూచినాను మితిలేనివి ఆరడి గొల్లెతలము అట్టెకూడియాడితిమి వేరుశేయ వెరతు శ్రీవేంకటాద్రి బాలుని